కీర్తన సంఖ్య ఎనభై రెండు పాపములే చంబమిపుడు ఈ ఆపద బడి నేను అలసేనా ఎన్ని పురాణములు ఎటువలే విన్నా మన్న మనువు తిమరితనమే నన్ను నేనే కానగలేనట నా వినుకులకు వెరచేనా ఎందరు పెద్దలను ఎట్ల కొలచినా నిందల నామతి నిలిచీనా పందు వెరిగి చీకటికి తొలగనట అందపు పరమిక అందేనా ఇరువేంకటగిరిదేవుడే పరమని దరిగని తెలివికదగీనా తిరముగని చింతించిన చింతే నిరతము ముక్తికి నిధిగాదా